ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వ శక్తి సంపూడ మహోనతులకు దేవ మహిమ స్వరూపు తంది పరిశుద్ధుడానికి స్పృతులు సూత్రం గొప్ప దేవ నీ గడిచిన కాలంతో మమ్మల్ని కాల్చి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని అయినా మమ్మల్ని సజీల తిని పెట్టుకున్నారు అయినా దివరాత్రులు మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించు అయినా ఇసు ప్రభు ఇంతకాలం వరకు ప్రభుత్వం మమ్మల్ని నడిపించినారు ప్రభావ మాకు తోడు కలిగినారు ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీ ఆధారణ మీ సమాధానం మాకు అనుగ్రహరించు స్వస్థత అను గురించే నడిపించిన విధాన్ని బట్టి నీకు వణాలి ప్రవ దాన్ని బట్టి నీకే కృతజ్ఞతా స్థులు అర్పించుకోవడం నైనా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగునక హేవ నా ప్రభావి హృదయకాల సమయంలో ప్రభావ మీకు సన్నిధికి వచ్చిన దేవ మా తను మాట్లాడమే ప్రార్థిష్టమైన అభిషేకం మాకు అనుగ్రహించని ప్రభావ అయినా పాటల ద్వారా వాకింద మీరు మహింపొందని ప్రభావ మీకు పరిశుభాత్మ కార్యం జరిగించండి ప్రతి ఒక్క బిడ్డ నూతన మీరు అభిషేకించమే కాని బెడతానికి నడిపించిన అయిన ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రభా ఈ నీటి గొంతట్లో మీరు మహిమనందం అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తిని నేను ప్రభువాణి నుంది అతిశ్రేష్ట ఉంది తిని నేను ప్రభువాణి నుంది అతిశ్రేష్ట జీవిత యాత్రలో సాగి వచ్చి తెలి జీవిత యాత్రలో సాగి వచ్చి తెలి ఇంత వరకు నాకు తోడై ఉంది నాకు తోడై ఉంది ఎవినే యేసు ప్రభువా జరవయున్నోసు ప్రభువా నారక్షణ కర్తవు నీ వైసీవీ నారక్షణ కర్తవు నీ వైసీవి పొంది తిని నేను ప్రభువాని అతి శ్రేష్ట ఉంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట గాలి తూఫానులలో నుండి వచ్చి గాలి తూఫానులలో నుండి వచ్చి అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము ీరెక్కల చాటు నా నను దాచితివయ్యా నీరెక్కల చాటు నన్నను దాచితివయ్యా నీవే నీవే నాశ దుర్గమైతి ఉంది తిని నేను ప్రభువాని నుంది అతి శ్రేష్ట ఇవి నీ భూమి నేను ప్రభువాణి నుండి ప్రతి శ్రేష్ట కష్ట దుఃఖంబులు నాకు కష్టా కష్ట దుఃఖంబులు నాకు కలుగా నన్ను చేర దీచి ఓదా చేతి నన్ను చేతివే భయీతి నిరాశయం ప్రభువా భయవీతిరాశయం దున్న ప్రభువా బహుగా ధైర్యం గూ నగీతి రే బహుగా ధైర్యం స్వగీతి రే కుతిని నేను ప్రభువా నింది ప్రతిశ్రేష్ట ప్రభువీ ప్రతి శ్రేష్టూ నీ ప్రేమ చేత ధన్యుడు నైతిని నీ ప్రేమ చేత ధన్యుడు నైతేని కృతజ్ఞ సూత్రులు చెయ్యదను కృతజ్ఞతాస్తులు చెల్లించదను కష్టా పరీక్షల ఎందున్న ప్రభువా కష్ట పరీక్షల ఎందున్న ప్రభువా జయ జీవితము నాకు నేర్పితివి జయ జీవి సమూనాపు నేర్పితివి నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ఠ ప్రభువాణి ప్రతిశ్రేష్ట పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకాగింద ప్రభా ఇదిగోనైనా ఉదయ చిన్న మండగా ప్రభా మేర్పరచుకున్నారు మీకు ఎంత వందనాలు ప్రభావితం ప్రభా ఎవరెవరైతే వచ్చారు ప్రభావం మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి తండ్రి ఇంక ఎవరైతే రాలేకపోయారో మరొక సమయాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి మీరు సహాయకులుగా ఉండండి అయ్యా ప్రభా ఇదిగోనైనా ఈ కార్యక్రమం ఈ ప్రార్థన అంతట్లోనూ ప్రభావిరు ప్రభావిరంగా జయకరంగా నడిపించుకోండి వాక్యానుసారంగా జీవిత జీవితాన్ని అనుగ్రహించండి తండ్రి మా జీవితాలను మీరు మాట్లాడి ప్రభావియని అయ్యా ఈ వాక్యం ద్వారా ప్రభా అను ప్రభా అీవించడానికి అయ్యా దాన్ని అర్థం చేసుకుని దాని సారాన్ని తీసుకుని ప్రభావ విధంగా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి అనుగ్రహించని అటువంటి దానితో మమ్మల్ని కాపులు కాపుదాలు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి రెండో వారి నుంచి చదువుకుందాం వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నల్లు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమీ తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒక్కటే నిల్చుచున్నది సూర్యుడి ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించిన స్థలము వరకు చెరుటకు త్వరపడును చూడండి దీనిలో జావేద్ కుమారుడు ర్షలేం రాజు నిండిన ప్రసంగి పలికిన మాటలు ఏంటంటే అని అంటే అతను ఎంత గొప్పగా దీన్ని వర్ణించాడు అని అంటే ఎందుకంటే యేసు ప్రభు కూడా త సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకోవాలి అని ఎందుకంటే ఈ లోకంలో మనం మన ప్రయాస గాని మనం పడుతున్న పాటలు గాని ఇబ్బందులు గాని భయంకరమైనటువంటి ఆలోచన విధానాలు గాని ఏమైనా సరే అవన్నీ ఎప్పటి వరకు అనేనంటే మనిషి జీవించి ఉండగానే మనిషి ఈ జీవం అనేది ఉండగానే అది చెల్లుబాటు అవుతుంది కాని ఎవరికోసం ఈ ప్రయాస దీనికోసం ఎంతకాలం అనే అంటే ఏదో కొంతకాలమే గాని శాశ్వతంగా ఈ భూమి మీద భూమి పుట్టిన దగ్గర నుంచి భూమి పునాది వేయబడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా శాశ్వతంగా ఉంచబడిన వారు గాని ఉండవారు గాని ఎవరు లేరు శాశ్వతమైనటువంటి రాజ్యం ఒకటే ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలోకి మనం వెళ్లాలి అంటే దీంట్లో నుంచి మనం బయటపడాలి ఇక్కడ నమ్మకంగా దేవునికి ఉంటూ దేవుని పరిచర్య చేస్తూ దేవుని మాటకు లోబడి ఉంటూ నలుగురిని ఈ మార్గంలో నడిపిస్తూ ఆ విధంగా ఎప్పుడైతే మనం ఉంటామో అది మన శాశ్వత జీవిత జీవిత జీవితాన్ని జీవించడానికి శాశ్వత జీవితంలోకి మనం ఎంటర్ అవడానికి అలాంటి దానికి ఇక్కడ నుంచి మనం పునాది ఇక్కడి నుంచి ఎందుకంటే చూడండి గొంగళి పురుగు పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు కూడా దాన్ని పట్టుకోవడానికి దాన్ని చూడటానికి దాన్ని పెంచుకోవడానికి ఇష్టపడదు దాన్ని చూసిన వెంటనే కాలుతో నిండిపోయడం చెప్పుతో కొట్టడము ఏదో చేసి దాన్ని చంపాలనుకుంటాం అది ఎప్పుడైతే అక్కడి నుంచి దాని దశ మారుతుందో అది సెకండ్ లెవెల్కి ఎప్పుడైతే వెళ్తుందో ఆ గొంగళి పురుగు చీతాకొక్క చిలుకగా ఎప్పుడైతే మారిపోతుందో మారినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే దాన్ని పట్టుకోవాలని దాన్ని పెంచుకోవాలని దాని ఇంట్లో పెట్టుకోవాలని కనీసం కుటుంబంలో ఉంచుకోవాలని ఆశపడతా ఉంటారు చాలా అందంగా ఎవరు అయినటువంటి డిజైన్స్ తో అది అది కనపడక ముందు దాని రూపం గబురుపాటు గాని ఛేదరింపుగా ఈ లోకంలో మన జీవితం కూడా ఎట్లా ఎందుకంటే ఆ గొంగళితనాన్ని ఆ పనిచేసి వేరే స్టేజ్కి వేరే లోకంలోకి వెళ్లాలి అని అంటే మనం వ్యర్థమైన దాని ట్రీట్ చేయాలి ఈ వ్యర్థమైన దానికోసం మనం ఉచితంగా వ్యర్థంగా ప్రయాసపడటం మంచిది కాదు అని చెప్పి ఇక్కడ ప్రసంగి అనే భక్తుడు మనకి చెప్తా ఉన్నాడు ఈ సమస్తం వ్యర్థమేది ఎందుకంటే ఇది వ్యర్థం అని కూడా చాలా మరి అబద్దాలు చెప్పటాలు మోసాలు చేయటాలు మరి ఒకరినొకరు చంపుకోవటాలు కఠినంగా మారటాలు వాటి జీవితంలో సంతోషం అనేదానికి సమాధానం అనేదానికి దూరంగా అనేది లోపల జరుగుతుంది ముఖ్యంగా ఏంటి అని మనం చేయవలసిన పని ఏంటి అని ఎప్పుడైతే మన సంతోషానికి సమాధానానికి మనం మన మనం వాటికి ఎప్పుడైతే కుటీ ఉండాలి అని అనుకుంటామంటే ఈ ఈ లోకాన్ని సమస్తం పెంటతో మన సమానంగా ఎంచుకున్నప్పుడే దీనికి అర్థమని దాని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఎందుకంటే ఏదో ఒక సమయం వస్తుంది ఆ సమయానికి అందరం ముగించుకోవాల్సిన వారమే అందరూ చాలా ముగించుకోవాల్సిన వారమే అలాంటప్పుడు దేని గురించి మనం ప్రయాసపడాలి మన శాశ్వత రాజ్యం గురించి శాశ్వతమైనటువంటి జీవం గురించి దాని గురించి మనం తాపత్రపడాలి తపన ఆలోచించండి మన ఆశ దాన్ని గుడిగా పెట్టుకుని దాని పరిగెత్తవారి ఉండాలి కానీ ఈ వ్యర్థమైనటువంటి వాటి గురించి ప్రయాణపడీ మంచిది కాదు అయితే దేవుడు మనందరినీ మరి తలగానే ఉన్నాడు అట్లానే మనం తీసేయటానికి ఈ లోకంలో దరిద్ర స్థితిని మనకు దేవుడు నిర్వహించారు చూడండి ఈ లోకంలో మనం గమనిస్తే గాలిలో ఎవరు కూడా డబ్బులు ఇచ్చింది గాలిని బండ్లు బయటి వెళ్ళిపోయినాయి అంట ఈ అది స్టోర్ చేస్తుంది కదా బండ్లు అది బయటకు వెళ్ళినాయి అంట అది మధ్యాహ్నం రెండు గంటలకు రమ్మను మధ్యాహ్నం పోయి తీసుకుని ఈరోజు సాయంత్రం రేపు మోపించారు వాళ్ళిద్దరు ఆడైంది అది ఏ టైం అయితే తెలియదు రెండు గంటలకు రమ్మను అది మొత్తం లోడ్ చేసుకుని మళ్ళీ కాంతా పెట్టుకొచ్చే టైం పడుతుంది రవి మీట్లో పెట్టు మళ్ళీ చేస్తాను సార్ మళ్ళీ చేస్తారు సార్ అప్పుడు చెబుదాం చూడండి ఇక్కడ మనం గనక గమనిస్తే ఈ వ్యర్థత గురించి చూడండి ఇప్పుడు దేవుడు మనకి ఎంత గొప్ప ఆశీర్వచనాన్ని ఇచ్చాడు అని అంటే దేవుడు ఈ సృష్టిలో మనం ఎప్పుడూ గాలిని కొనుక్కోలేదు దాన్ని కొనుక్కొని గాలిని కొనుక్కొని పీల్చాలి అంటే దాని విలువ ఏంటో తెలుస్తుంది మనిషి ఉత్తు ఏంటంటో అన్ని సృష్టిస్తున్నాడు గాని నీరుని గాని గాలిని గాని భూమిని గాని మరి ఆకాశాన్ని గాని వీటన్నిటి సరిహద్దులను విస్తరింపజేయటము ఎక్కువగా ఇంకా పుట్టించటము అనేది ఏ నరుడు ఏ మానవుడు చేయలేదు కానీ మనుషుని కోసం దేవుడు సృష్టించాడు వీటన్నిటిని ఉచితంగా ఇచ్చాడు ఉన్న నీటిని ప్యూరిఫై చేసుకుంటాడు గాని ఆ నీటిని కొత్తగా పుట్టించగలిగేటువంటి శక్తి నరునికి లేదు మీరు చూడండి కొత్తగా ఎవరు పుట్టించలేరు దాని విరువు ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుడిచ్చింది అయ్యా ఎంత గొప్పదాన్ని నేను దూరపరుచుకున్నాను అని ఎప్పుడు తెలుస్తుందంటే మనం హాస్పిటల్కి వాడు బిల్లు వేస్తాడు ఆక్సిజన్ పెట్టి ఇంత అంతా అని వాడిచ్చేరి గాలే కాని వాడికి ఇంత ఇంత డబ్బులు కట్టాం దేవుడికి మనం ఏమి మనం ఏమి డబ్బులు కట్టనవసరం లేదు కానీ దేవునికి మనం మన సమయాన్ని మన హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు అదేమి అక్రమం కాదు అదేమి చేయకూడని కాదు అదేమి మనకు సాధ్యం కాని పని కాదు ఏంటి అనేదానంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏమి కోరుకుంటున్నాడు ఏం ఆశిస్తున్నాడు మనిషి అంటే మనిషి ఏదో భయంకరమైనటువంటి కట్టడాలు కట్టి దేవునికి ఇవ్వనవసరం లేదు విస్తారమైనటువంటి ఆ బలు గాని లేకపోతే విస్తారమైనటువంటి కానుకలు గాని దేవునికి మనం ఇవ్వనవసరం లేదు గాని మనల్ని మనం సమర్పించుకుంటే కానుకగా చాలు ఎందుకంటే ఆయన ఏం ఆశపడుతున్నాడంటే గొంగళి పురుగుగా ఉన్నటువంటి మన జీవితాన్ని సీతాకోగా మార్చాలని ఆయన ఆశపడుతున్నప్పుడు ఆ విధమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు మనం దానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి ఆ విధమైనటువంటి ఆశను మనం కలిగి ఉండాలి అటువంటి విధానాలతో దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని కట్టడాల్ని గై కొనే వాడిలాగా మనం ఉండాలి అది చెయ్యకపోతే ఆ విధంగా లేకపోతే ఏమవుతుంది అని అంటే ఇదిగోండి ఒక దినం వస్తుంది ఆ దినాన మనం ఈ ప్రయాసం అంతా కూడా ఇట్స్ అ వెయిన్ ఇంకా వేస్ట్ బోడితో సమానం ఒక రోజు భయంకరంగా మనం ఎంత సంపాదించుకున్నా అది మంచి పేరు గాని చెడ్డ పేరు గాని ఆస్తులు గాని అంతస్తులు గాని బంగారం గాని బంగ్లాలు గాని కారులు గాని ఏ సంపాదించుకున్నా ఒక దినం వస్తుంది వాటి అన్నిటికీ చెప్పుకోకుండానే వాటన్నింటినీ అనుభవించకుండానే ఎవరితో ఒక వెళ్లిపోయే దినం వస్తుంది కాబట్టి ఆ దినం వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి కాబట్టి ఈ లోకంలో వీటన్నిటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసే వీటన్నిటి మీద మనం దృష్టి పెట్టేదానికన్నా మనం కొంచెం దేవుని వైపు దృష్టి పెడితే దాని ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే చూడండి ఇదే ప్రసంగిలో పన్నెండో అధ్యాయంలో చూస్తే పన్నెండో అధ్యాయంలో దుర్దినములు మనం ఉంది ఈ రోజుల్లో దుర్దినాల్లో చెడు రోజుల్లో మన పరిస్థితులు ఏంటో తెలియదు ఇంటికి నుంచి బయటికి వెళ్ళినాడు మళ్లీ ఇంటికి నమ్మకం లేదు ఇంట్లో ఉన్నవాడు మళ్లీ మళ్లీ బయటకు వచ్చి జనాలను చూస్తాడనే నమ్మకం లేదు రకరకాలైన పరిస్థితులు రకరకాలైన కొత్త కొత్త జబ్బులు వింత వింత జబ్బులు చిన్న చిన్న పిల్లల్లో కూడా మరి ఇలాంటి మార్పులు ఇలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం వాతావరణంలో మార్పులు శారీర శరీరంలో మార్పులు మరి మనం పుట్టి పెరిగి పనిచేసే ఎన్విరాన్మెంట్ లో తేడాలున్నాయి మరి అందరితో ఇలాంటి మరి మనుషులేమో అనురాగరహితులుగా ఉన్నారు సజ్జన ద్వేషులు ఉన్నారు ప్రేమించే లేరు ఇంత ముందు రోజుల్లో మనుషులు మనుషులను ప్రేమించుకునేవాళ్లు సహాయం చేసుకునేవాళ్లు ఈ రోజు సహాయం చేయడం ఏంటో తెలియట్లేదు చాలా కొద్ది మంది ఎరిగిన వారు మాత్రమే చేయగలుగుతున్నారు ఆ విషయాన్ని మనం ఈ లాక్డౌన్ లో ముఖ్యంగా చూసాం దేవుని ఎరిగిన బిడ్డలు దేవుడు తెలిసిన బిడ్డలు దేవుని కా దేవుని తెలుసుకున్న వారు మాత్రమే పోయి మరి చాలా మందికి ఏదన్నా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాటిలోనే తీసుకెళ్లి కొంత సహాయాన్ని అందించడానికి చూసాం గాని మిగిలినవారు దేవుని ప్రేమ లేని వారు దేవుడు అంటే తెలియని వారు అన్నిలు ఎవరు కూడా ఈ పని చేయలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి అన్ని ఉన్నా కూడా ఎదుటి వాడికి పెట్టాలనేటువంటి గుణం లేకపోవడం ఇది క్రైస్తవ మతం అనేది మతం కాదు కానీ క్రైస్తవ తత్వం అనేది దేవుని తత్వం అనేది క్రీస్తువుని స్వభావం అనేది ఆ విధమైనదే ఆయన మనిషి కోసం ఎంతో చనిపోయేంత ప్రాణాన్ని అర్పించాడు త్యాగంగా చేశాడు కాబట్టి దాంట్లో మనం ప్రాణం ఇవ్వకపోయినా మనం ప్రాణం ఇచ్చేంత ఇదిగా ఎదుటివాడిని ప్రేమిస్తే చాలు దేవుడు అదే చేయమని చెప్పి చెప్పాడు అయితే ఉంది దుర్దినాలలో ఎల్లప్పుడు వీటి ఎందుకు నాకు సంతోషం లేదని చూపుచున్న సంవత్సరం రాకముందే చూడండి ఎల్లప్పుడు ఈ సంవత్సరం బర్త్డే తీసుకుంటాం ఈ సంవత్సరం అని అనుకోవడానికి లేదు ఆ ఒక్కరోజు ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం గానీ మిగిలిన రోజు సెలబ్రేట్ చేసుకోలేము మిగిలిన రోజులు అన్నింటిలో కష్టాలు వేదనలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అప్పులు బాధలు ఏదో ఒకటి మనిషిని వెంటాడుతూ మానసిక స్థితిని కృంగదిస్తూ వాడిని సమాధానం నుంచి శాంతి నుంచి దూరపరుస్తూ ఉంటది అంటే దీని మళ్ళా చూస్తే మళ్ళీ ఇవన్నీ వ్యర్థమైనవి ఎందుకంటే వ్యర్థమైన వాటికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి వ్యర్థమైన వాటి గురించి మనం ఎక్కువగా ఆశి ఆలోచించాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే ఇది ఇది వ్యర్థమైందనే విషయాన్ని దేవుని పిల్లలు దేవుని పిల్లలకు చెప్పి ఏది యథార్థమైందో ఏది మంచిదో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు చూడండి ఇక్కడంటాడు ఎప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సు నాకు సూర్య చంద్ర నక్షత్రంలో చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము చూడండి ఎంత గొప్ప అది అంత వ్యర్థమైంది కాబట్టి నువ్వు వ్యర్థము కానిది నీ ప్రయాస వ్యర్థము కానిది ఏదైతే ఉందో దాన్ని మనం స్మరించుకోవాలి అదేంటి అని అంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నీ బాల్య దినే అది నీకు ఎంతో ఆయుష్కరము ఆశీర్వాదము ఆశీర్వచనం దానివల్ల నీకు శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది గాని మిగతాటి వల్ల వ్యర్థం వ్యర్థం వ్యర్థం ఇంకొక మార్చెప్పి నేను ఈ వాక్యాన్ని ఊహిస్తాను అదేంటంటే ఒకటవ కొరిందీలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చూసుకుంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభులందు వ్యర్థం కాదనిగి స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఉండడి చూడండి మీరు ఈ లోకంలో ఈ లోకాన్ని ఆశ్రయిస్తే మనం ఈ లోకం వైపు అది వ్యర్థమైంది ఒక రోజు వస్తుంది ఒక దినం వస్తుంది ఆ కాలాన్ని మనం ముగించుకోవాలి కాబట్టి దాని తర్వాత చూస్తే అది వ్యర్థమైపోయింది అయితే ఈ కాలాన్ని మనం ముగించుకున్న ఈ గొంగళి పురుగు శరీరాన్ని మనం విడిచిపెట్టిన సీతాకు ఒక శిలుకగా మనం ఎప్పుడు మారతాము అని అంటే అంతటి గొప్ప సౌందర్యాన్ని మనం ఎప్పుడు ధరించుకోగలుగుతాం అని అంటే చూడండి నీ బాల్య జనములనందే నువ్వు నీ సృష్టికర్త అయిన వ్యూహాన్ని నువ్వు నీ సృష్టికర్తను నువ్వు స్మరించుకోవాలి రెండోది ఏంటంటే ఇదిగోండి స్థిరులో స్థిరత్వం కలిగి ఉండాలి మనలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కదల్చబడిన వారు అంటే ఒక రాతి మీద ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా గట్టిగా ఉంటుందో ఆ అటువంటి పునాదిని కలిగిన వారి లాగా ముఖ్యంగా క్రీస్తులు మనం అటువంటి పునాదిని కలిగిన వారి లాగా క్రీస్తు ద్వారా మనం మనకు ఉన్నటువంటి మనం మరి ఆ దాన్ని స్వాధీనపరచుకునేవారి స్వతంత్రించుకునే వారి ఉండాలి ముఖ్యంగా కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తిలో ఉంది ఏం ప్రభు నందు ఈ దినం నా స్థితి ఎట్లా ఉంది ప్రభులో గత సంవత్సరం ఎట్లా ఉంది గత నెలలో ఉంది గత వారంలో ఉంది అని మనల్ మనమే స్పిరిచువల్ దింక్ లో మనం చేసుకోవాలి వేరే వ్యక్తులతో కాదు కానీ మనకు మనమే ఈ రోజు నా స్థితి ఉంది స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా ఈ రోజు నేను చేసినటువంటి పని ఏంటి నిన్న నేను చేసిన పని ఏంటి ఈ వారంలో నేను చేసిన పని ఏంటి లాస్ట్ వీక్ లో నేనేం చేశాను లాస్ట్ మంత్ లో నేనేం చేశాను లాస్ట్ ఇయర్ లో నేను ఏం చేశాను అని మనం గనక చేసుకుంటా ఉంటే లెవెల్స్ అనేవి మనకి పెరుగుతూ ఉంటాయి దేవుళ్ళు దేవుని జ్ఞానం అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందేవారి ఉండాలని ఇది దేవుని చిత్తం కాబట్టి వ్యర్థమైన దాని మీద మనం ఆ దృష్టి పెట్టుకోకుండా ఏది అవసరము ఏది ఉపయోగకరము ఏది ఆశీర్వాదము దాని వైపే చూసి మనం క్రీస్తుని కలిగి ఉండేవాళ్ళగా మనం ఉండాలి దేవుడు కాబట్టి అటువంటి దీనిలో దేవుడు మనల్ని ఉంచి ఆ విధంగా మనల్ని నడిపించను గాక దేవుడి కొన్ని మాటలు దేవుడు తన నిశీర్వదించను గాక చిన్న పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కలిగింది ఆయన జీవము కలిగిందైనా జీవాధిపతి హిసైనా ఇదిగోనైనా వ్యర్థమైన దాన్ని ప్రభు ఆయ ఈ లేఖనా సభ వ్యర్థమైన మేము ఆశ్రయించకుండా పెద్ద వాటిని ప్రభావ మేము ప్రేమించుకుందా అయ్యా ఈ లోకాన్ని మేము ప్రేమించకుండా ఈ లోకంతో స్నేహం జీవనంతో వైరం అని తెలుసుకోలేదు అయ్యా అయ్యా అయ్యా ప్రభా నేను ప్రేమించేవారు లాగా అయ్యా నీ వాక్యం పట్ల అయ్యా నీ మాట పట్ల ఆసక్తి కలిగి ప్రభా అయ్యా నువ్వు ఇచ్చేటువంటి బహుమానాలు మేము పొందుకునేవారు లాగా అయ్యా నువ్వు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకునేవారు లాగా నువ్వు ఇచ్చే బిరుదులను మేము పొందుకునేలాగా ఆత్మ ఫలాలను పొందుకుని ఫలించే వారి లాగా ప్రభావ మమ్మల్ని తీర్చిదిద్దామని అటువంటి బోధలో అటువంటి సహవాసంలో మమ్మల్ని ఉంచమని అయ్యా ఆ విధంగా మాకు ప్రధాన యాజకుడు గాను ఉండి ప్రభా అయా మాకు ప్రభా మీరు యజమానిగా ఉండి అయ్యా మీరు నడిపించమని అయా మా జీవితాన్ని అనుక్షానం సరిచేస్తూ ప్రభావ సంపూర్ణమైన రూపాన్ని ప్రభావ మాకు అనుగ్రహించమని అయా నితమీ రాజ్యంలో ప్రభా అ మీతో ప్రభా కలిసి మేము భోజనం చేయడానికి ఆనందించడానికి మీరుండే స్థలంలో మేము కూడా ఉండిలాగా ప్రభా మమ్మల్ని ప్రభావ విధంగా తీర్చిదిద్దామని అయా ఎత్తబడేట్టు చిన్న గుంపులో ప్రభా మేము కూడా అయా ఉండులాగన నీకు రూపనుహించడం అయ్యా ఈ వాక్యం ద్వారా ప్రభా అయ్యా మేము బలపడి ప్రభా అయ్యా చేరటానికి అనుగ్రహించే జీవం కలిగినా ఉందో అడిగి వేడుకుంటూ ఆ దృష్టి తండ్రి ఆమె ఇప్పుడు వన్ బై వన్ ప్రేర్ చేయండి అండి పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా కొంతనాలు స్తోత్రాలు ప్రభా జీవం గల తండ్రి నైనా ఈ సమయంలో దినమును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వాందనలు తండ్రి ఈ దినము నుండి మీకు మహిమక రకంగా ఈ దినమంతా మిమ్మల్ని సంతోష పెట్టి ఉందో దాన్ని కొనసాగించే వారం గాను ఉండటం సాయం చేతబడిన వాక్యము మా హృదయంలో ఫలించడానికి సాయం చేశ మేము నైనా నేత్రాశ జీవపు డంబము వాటిని నైనా మేము స్నేహించక తండ్రి ప్రభా మీకు తండ్రి విరోధమైన వాటిని మేము విడిచిపెట్టి తండ్రి ఆయన ఈ భౌతికం ని విడిచిపెట్టి తండ్రి ప్రభా ఆ పరలోక సంబంధమైన విషయాలను మేము తలపోయించు తండ్రి ప్రభా ముందు కొనసాగే వరంగా ఉండటం సాయం చేయండి ప్రభా ఆయన మా నిత్యత్వము అది మా యొక్క నివాస స్థలమై ఉన్నది శాశ్వత నివాస స్థలం తండ్రి ప్రభానైనా మేము ఇక్కడ దీని గురించి ఈ యొక్క లోకము గురించి మేము ఆశలు పెట్టుకున్న తండ్రి ప్రభా నైనా కేవలం మీ వైపు చూచుచూ ముందు కొనసాగేవారం గాను అనేకులకు వెలిగిచ్చి తండ్రి ప్రభా మేం వెలుగుతూ ఉండేవారం గాను ఉండటం సాయం చేయండి తండ్రి ఒకప్పుడు నాయన యశ్వరజ నీతి మాలిన పనులు ఉన్న జీవితంలో నుంచి నాయన ఆయా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చిన దేవా మీకు కృతజ్ఞతలు తండ్రి నాయన మీ చిత్తానుసారంగా నడుచుకున్న నాకు కూడా భాగ్యము దయచేసినందుకు వందనములు తండ్రి సమాధానము సంతోషము ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి మీ యొక్క శక్తిని ఇస్తున్నందుకు మీకు వందనాలు నిగ్రహ శక్తిని నాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా ప్రతి శ్రమలలో కష్టాలలో కన్నీళ్లలో తోడుగా నీడగా ఉంటున్నందుకు మీకు వందనాలు ప్రభా నాయనా ఈసయా అయ్యా మేము మీకు ఎప్పుడు అవమానం తెచ్చే వారంగా ఉండకుండా కాపాడండి సహాయం చేయండి ప్రభా ముఖ్యంగా తండ్రి నాయనా ఈశ్వరాజు కోవిడ్ బాధితులను వలస కూలీలను రైతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి జీవితాల్లో తండ్రి ప్రభా అద్భుతాలు చేయండి ప్రభా ముగ్గురు జీవితాలు తండ్రి ప్రభుత్వ ఎంతో దిగజారి బ్రతుకులుగా మారిపోయి ఉంటున్నాయి ఆయన ఈ సమయంలో కావాల్సింది వారికి సహాయము దాంతో పాటు రక్షణ దయచేమే చుట్టాం అదే మరిగా నాయన ఈశ్వరాజ ఎస్ఎంఎస్ ఇమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఆయన పరిచర్యలు జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయండి రక్షణను రక్షణను దయచేయండి వినివారికి తండ్రి అదే విధంగా మీ యొక్క సత్య సంబంధాలైన సేవకుల నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాం తండ్రి వారి అడవులలో కొండలలో నైనా ఆ యొక్క మారుమూల గ్రామాలలో తండ్రి ప్రాంతాలలో ఎవరు వెలన్ని చోటకి హైందవుల మధ్యను విగ్రహకుల మధ్యను తండ్రి ప్రభ నాయన వెళ్లి వేసే తన్ని కొట్టే వారి మధ్యను నైనా సేవ నిజమైన స్పాస్టర్ల నిమిత్తము సేవకుల నిమిత్తము పరిచారకుల నిమిత్తం ఈవాంజలిస్టుల నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాం వారికి ఇంకా నువ్వు బలము దయచేయండి ధైర్యం దయచేయండి వారి అవసరతలను తీర్చండి నాయన వారికి కావలసిన వనరులను దయచేయండి నాయన మంచి ఆరోగ్యాలను దయచేయండి నాయన అదేవిధంగా నాయన హతసాక్షులు ఎంతో అవుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా చైనాలో కమ్యూనిస్ట్ దేశాలలో తండ్రి క్రూరత్వం పెరిగిపోయింది క్రైస్తవుల పట్ల మా సహోదరులను కాపాడమని సహాయం చేయమని వేడుకొని తండ్రి ప్రభు అదే విధంగా ఎవరైతే కరపత్రాలు తీసుకుని వాక్యం విని ఉంటున్నారో వారిలో రక్షణను దేయండి ప్రభా సహాయం చేయండి ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి జాస్వాన్ బట్టి మీకు వందనాలు ప్రభా ఆయన ఆయన పట్ల మీరు చూపిస్తున్న కృపకాయ వందనాలు ఆయన సంపూర్ణంగా ఇంకనూ శ్వాసపరచమని వేడుకొని చుంటున్నాం శాంతి సమాధానాలు దండి ఎమ్మెలియాంటీ గారిని బట్టి మీకు వందనాలు ప్రభా ఆయన సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనిచ్చుంటున్నాం శ్యామ్ అన్న వాళ్ళ అమ్మను బట్టి మీకు వందనాల ప్రభా సంపూర్ణ ఆరోగ్యం ను దయచేయండి ప్రభాయన అన్న వాళ్ళు చేస్తున్న పరిచర్యని అభిరామ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం అబిడ్ కూడా సంపూర్ణ ఆరోగ్యము స్వస్థతను దయచేయండి పరిపూర్ణ రక్షణ ఆనందమును ఆ కుటుంబానికి దయచేయండి ఇఫ్రా అన్న వాళ్ళ అమ్మగారిని బట్టి ప్రార్ ప్రార్థిస్తుంటున్నాం తల్లి కుటుంబంలో తండ్రి ప్రభాయన ఉన్న ఆ ఇబ్బంది మీకు మీ చేతులకు అప్ప చెప్తుంటున్నాం సహాయం చేయండి ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆయన తోడుగా నీడుగా ఉండి బలపరచండి అదే మారిగా నాయన చెల్లి కృష్ణ స్వస్థపరిచినందుకు వందనాలు ఆయన కృష్ణ బ్రదర్ బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆయన ఆ బ్రదర్ కి జరిగిన ఆ ఇన్సిడెంట్ గొప్ప కార్యం చేసి స్వస్థతను అనుగ్రహించమని వేడుకొని తండ్రి సమాధానం దయచేయండి లిప్ర ప్రజల్ని జ్ఞాపకం తీసుకోండి తండ్రి ప్రభానైనా వెంకటేష్ గారిని శంకర్ గారిని మీ చేతులు కప్పజెప్పుడు ఆ విగ్రహాలను సమల్ తీర్మానం తీసుకుని ఉండగా వారిని ఆయన కనికరించండి కృపచిప్పించండి ప్రభా ఆయన సాయం చేయండి అదే మరిగా తండ్రి ప్రభా టీంలో ఉన్న ప్రతి సభ్యుల్ని ఎవరైతే రాలేకపోయినారో వారిని జ్ఞాపకం చేసుకోండి హెచ్చించండి తండ్రి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన మీకు వందనాలు చెల్లిస్తూ దాన్ని నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభుత్వ కుమారుడు అయిన ఈశుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నత దేవ దేవ మహిమ స్వరూప తండ్రి పరిశుద్ధురానికి గొప్ప దేవ ఈ గడిచిన కాలం తుమ్మలందరినీ ప్రభావ సురక్షితంగా కాపాలైనా మీ కృపలో భద్రపరిచిన మీకు నూతన దినోత్సవ అనుగ్రహించినారు ప్రభావ పాటల ద్వారా మహింపు ప్రార్థన ద్వారా మహింపు ప్రభావ వాకిం ద్వారా ప్రభావ మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావ దాన్ని బట్టి నీకు అన్నాప్రభ ఇంకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం దేవ సమస్త ఘనత మహిమ నీకే ప్రభా నా దేవ ఈ లోకంలో ప్రభా మనుషులు పడు ప్రయాసం అంతా వ్యర్థమేసుప్రభ ఆయన ఈసుప్రభ నా తండ్రి సమస్తం వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు ప్రభా కానీ ఏది వ్యర్థమైంది ఏది మాన్యమైంది ఏది రమ్యమైంది లేదు ప్రభావ ఈశ్వ్రభ నా తల్లి మీ వార్త చూపిస్తున్నారు ప్రభా ఆయన ఈసు ప్రభా వ్యర్థంలో వాడు దానికోసం ప్రభా మేము ప్రయాస పడుకున్న ప్రభా ఆయన ఈసు ప్రభావ నా తల్లి ఈ ఉత్తమమైన దానికోసం మేము ప్రయాస పడాలా నా దేవ నా ప్రభావానికి స్తోత్రమైన గొప్ప దేవాక్యం ద్వారా మాటలు మాట్లాడిన ప్రవానికి వంద ప్రభా మీ వాక్యానుసారంగా ప్రభావ నేను జీవించేలాగిన అనేక ప్రకటించేలాగా మీరు సాయపడంతో ఆదిష్టమైన నా దేవ నా ప్రభానికి గొప్ప దేవా తండ్రి తన తిరిగి ప్రభా వాళ్ళు మరి నివాస స్థలానికి చేరుతారని వాక్యం చెప్తుంది ప్రభా నా దేవా నా ప్రభావానికి వందలేసైనా కృపడానికి స్థితిలో స్తోత్రమైన ఒక ఆత్మీయమైన విధానంలో ప్రభావ మేమందరం పోలాగిన మీరు సాయపడంతో నా దేవ నా ప్రభు మనుషులు ప్రయాసమంతా వెళ్ళమే లోకంలో ప్రభావ ఆయన దేనికోసం ప్రయాసిన పట్టిన ప్రయాసమైనటువంటి కానీ ఓ ప్రభావం ఉత్తమమైంది ఒకటే ప్రభా ఆయన ఇసుక మరే ఎంచుకునే ప్రభావ మీ ఫాదర్ దగ్గర కూర్చొని ప్రభావ మేము ప్రభావ మీ ఫాదర్ దగ్గర కూర్చునే ప్రభావ అనేకమైన విషయాల ప్రభావం మీ ద్వారా మీరు నేర్చుకోవాల ప్రభావ కానీ ప్రభా ఐహికమైన విషయాలతో మేము ఆ రీతి కొండకున్న ప్రభావ ఆయన ఇసు ప్రభావ తన విలువైన సమయంలో ప్రభావ ఆయన మీకు నేను మీకు అర్పించుకోవాల ప్రభావ ఆయన మీకు ఇవ్వాల్సిన అదే ప్రమా అర్పిస్తున్నాం ఆయన గొప్ప దేవ అన్ని కొరకు నేను జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ నా దేవ ఇస్తున్నా ఉంటున్నాం ప్రభావ యుగ సమాప్తి చివరి అంచనా ఉంటుంది ప్రభుత్వ యుగం ముగిస్తున్నది ప్రభావం చేస్తున్న ప్రభావ ఆయన ఇసుక ప్రభావ దేనించిన భయపడుతున్న ప్రభావ మీరు రాకకు సంబంధించిన సూచనలు అన్ని జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని బిడలుగా అలాంటి సేవా చేస్తున్న నడిపించమని ప్రార్థిస్తున్నాయి మీరు అక్కడ సన్నిహితం ఉంది ప్రభావ్ సిద్ధపడి కాకుండా ప్రభావ అనేకులు మీరు సిద్ధపరచాలి ప్రభావ ప్రతి సంఘానికి ప్రభావ ఆత్మీయలోతు నటించండి సర్వశక్తులు నడిపించడం ప్రభావ ప్రభా ఆంగ్ గొప్ప గొప్ప సేవకులు బయటకు రావాలా నీకు నీతి సత్యం అనేకలు ధైర్యంగా ప్రకటించాల ప్రభావ ఇంకా భయంకరమైన మోసకాలం ఉంటున్నాం ప్రభావ అండ్ ఆ స్థితిలో ప్రక్కన ఎక్కడ ఇచ్చినా గానీ ప్రభావ మోసమే విస్తరించిన అనేకులు ప్రేమ చలాడిపోయిన ప్రభావ అలాంటి కాలంలో మేము ఉంటుండేగా అయినా ఎస్ ప్రభావే మోసపోకుండా ప్రభావ ప్రతి దశలో ప్రభావ మేము ఆత్మలో మెలుకు కలిగి మేము జీవించాలి ప్రభావ మీ సత్యం నుంచి మేము తొలిగిపోకుండా ప్రభావ చివరి వరకు ప్రభు అంత వరకు మేము జీవించే బిడ్డలకు మనం తయారు చేయాలి అంటే కృప్రీ నడిపించడం సాధిష్టమైన వైరస్ స్వాధీకరించిన ప్రాద్ష్టమైన ప్రతి బిడ్డని తాకని ప్రభావి స్వస్థత ప్రభావ మంచి ఆరోగ్యం దర్వా వైరస్ మీరు గర్దించమంత సాధిష్టమైన ప్రతి బిడ్డ స్వస్థత అనుగ్రహించని ఇంకా యోనత్వ నుంచి ప్రారంభిష్టమైన ప్రతి బిడ్డ ప్రభావం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కెరియర్స్ మీరు జీవించడం ప్రభుత్వాత బంధకాల నుంచి విడతలు కల్పించి మీరు మీరు అభిషేకించి మీరు గొప్ప జీవితంలో మీరు తయారు చేయడం ఈ లోపల ఎంతో మంది ప్రభు రక్షణ పొందిన వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు రకరకాల జగడ వాళ్ళు ఉన్నారు ప్రభావాళ్ళు కుంటి వాళ్ళు మూగవాళ్ళు ప్రవా ఎబిచారులు ఇంకా మోసగాళ్ళు మంత్రగాలు ఉన్నారు వివరహార్థికులు ఉన్నారు తర్వా ఎంతో ఉన్నారు రేస ప్రభు ఈ లోకంగా మీరు ప్రజలు ఉన్నారు ఎంతో అతి ఒక్క బిడ ప్రభాత్వ ప్రకటించాల ప్రతి బిడ ప్రభా స్ పొందాలా ఆయన హృదయం స్వస్థపరచుమని ప్రధిష్టమైన వాళ్ళ జీవితాంగు సమర్పించుకోలేగనా పాపం చెట్టు ప్రభు ఆయన మీ ముందు మోకాలు వంగల ప్రభావ మీరే నిజమైన కేసు తెలుసుకోవాలా అలాంటి బిడలకు కూడా రక్షణ మార్గం దేవ అనేకులు చూపించాల ప్రతి బిడ మీరు లేవనెట్టడం ప్రాధిష్టమైన ప్రతి బిడ మీరు రక్షణ ప్రణాళికను నడిపించడం ప్రాధిష్టమైన అదేవైన ప్రభానికి పౌద్రమైన గొప్ప జన్మ ప్రియులు ప్రభావ ఆయన ఈసు ప్రభా తన బాషలో మన మమ్మీ ప్రభావ తాకండి ప్రభావ మంచి మంచి ఆరోగ్యం దాన్ని ఓ ప్రభావం జ్ఞానం చేతిని నింపేసుకువ అదే వారికి ప్రభు సాంసారాలు మమ్మీ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రార్థిస్తున్న బిడ్డలు మీ కొరకు ప్రభావ జీవించిన బిడ్డలు ఇస్తే ప్రభావ మీరు గొప్ప సాక్షిగా ఉండాలి ప్రకటించాలని బలపరిచని ప్రార్థిస్తున్నారు పూర్ణ ఆరోగ్యం దాన్ని ప్రార్థిస్తున్నాయి నా దేవ నా ప్రభావ తన యొక్క పేరు పేరును పట్టి బిడ్డని ప్రభావం తాకండి ప్రభావ స్వస్థకళ గురించి బలపరిచడు మీకు ఒక సమర్థించుకుని జీవించేలాగా మీరు సహాయపడండి ఆయన మీకు నీతి సత్యంగా ప్రకటించి ప్రభుత్వానికి ఆరోగ్యం దాన్ని స్వస్థపక్షన్ మీకు చుట్టూ కనిచేసి మీ కూటలు పెట్టి మీకు ఆర్థికండి వాస్తవ సార్ కుటుంబం జ్ఞాపకం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎకరం సార్ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటున్న ప్రభావ ఆయన సంపర్ వేరే చర్య ఓ దేవపతి బిడ్డలైనా మా ఫ్రీలు ఎంతో మంది ఉన్నప్పు ఆయన చక్రవతి దేవత ప్రభావ చంద్రశేఖర్ దేవత ప్రభావ ఆయన ఎంతో మంది ఉన్నప్పుడు మా ఫ్రీలు అందరూ ప్రభు మీరు బలపర్చని మీరు భద్రపరచుకుని మీ గృహలోనైనా ఓ దేవపతి అవసరం అక్కడ మీరు తీర్చుకుని ప్రధిస్తాం అని దీవించి ఆశించి మీరు గొప్ప సాక్షి నిలబెట్టుకుని నా దేవం మీరు అక్కడ సమీపిస్తుంది ఆయన నా తాని ఇసు ప్రభుత్వ తండ్రి మోస కూర్చు ఆత్మలు ప్రపంచం అంతా బయలుదేరలేని ప్రభావం యోహన్ పరిస్థితి నుంచి చూస్తున్నాం ప్రభావ ప్రతి ఆత్మ నమ్మక ఏది దేవునికి సంబంధించిన ఏది దేవునికి సంబంధం కాదు పరీక్షించమన్నారు ఆయన ఎందుకంటే ఈ రోజు మనుషులు పరీక్షించలేక మోసపోతున్నారు ఆయన వాళ్ళ పట్లనే కనికరి చేపించు త్వ ఏది దేవునికి సంబంధించిన ఆత్మ వాక్య ప్రకారంగా పరిశీలించి ప్రవ్వ స్వీకరించాల దేవ మీరే సహాయపడమని ప్రార్థిస్తాం ఆయన ప్రతి ఒక్కరి మోసం ప్రతించిన ప్రభావ ఆయన మేము మోసపోకున్న ప్రభుత్వ ప్రతి దశలో ప్రభావీలో మేము జీవించలాగానే సహాయపడమని ప్రార్థిస్తాం ఆయన ఇసు ప్రభుత్వాన్ని గురించి ప్రతి బిడ్డ ఆశ్రయించి ఒక ప్రభు ఈ లోక ఆర్థిక వ్యవస్థ గురించి ప్రార్థిస్తుంది దేవ తిరిగి రెస్క్యూ చేయమని నా ప్రభావ దేవ తిరిగి స్థిరపరచమని ప్రార్థిస్తాం ఉద్యోగం లేదా ఉద్యోగం దేవుడు ప్రభావ ఆయన ఎంతో మంది ఉద్యోగాలు పొందిన ప్రభావం వాళ్ళ పట్ల మీద హనికరం చూపించాలి అందరికి ఉద్యోగాల మీద తిరిగి తర్వాత ప్రతి కుటుంబాల మీద కట్టండి తర్వాత ప్రతి కుటుంబాల గొప్ప గొప్ప సేపులు కలిపి రావాలా పుస్తకార్యంలో ఏ ఒక ప్రభా మొదటి అధ్యాయం నుంచి రెండు అధ్యాయ ప్రభావ అదంతా ప్రభావం ఏక ఆత్మ కలిగి ఏక మనసు కలిగి ప్రావా ఒకటే భావం కలిగి ప్రావా పట్టుకొని జీవించిన కావా విశేషంగా అద్భుతాలు జరిగిన వాళ్ళు సేవ తీసులు ఎంతో మంది రక్షణ మార్గం నడిపించింది గొప్ప ఉద్యోగం చూసినాం ప్రభావ కానీ చివరి అది లేదు కావా కానీ చివరి కాలంలో అలాంటి వృద్ధిని తీసుకున్న వాళ్ళు ప్రతి సంఘంలో గొప్ప గొప్ప సేవకులు మాత్రం ఆ దేశంలో కలిగి లేవనెత్తా ప్రతి బిడ్డ మీద బలపరిచిన మీరు అభిషేకించి ప్రతి చోటు మీకు కావచ్చు నిలబెట్టుకుని మీరు ఆ ంతకాలం ప్రభా ప్రార్థించిన ప్రతి అంశం పైన ప్రభా అ మీరు అందను బట్టి మీకు ఎంతో వంద నాలుగు ప్రభావ అయ్యా అంటే నమ్మకంతో ప్రభా మరి ప్రార్థన చేయొచ్చు కోర్త జ్ఞాపకం చేసుకున్నాడు దేవ పరిస్థితి రా ముఖ్యంగా ఆయన ఆ భాస్కర్ సార్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా సంపూర్ణ శక్తితో బలంతో అయ్యా నింపండి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఆయా జ్వరాన్ని మీరు దూరపరచండి ఆ బలహీనతను మీరు దూరపరచండి అట్లాగే తండ్రి భాస్కర్ సార్ వాళ్ళ గురించి కూడా ప్రార్థించు తండ్రి ఆ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ని ఆయా బాడీలో ఉన్న పెయిన్స్ ని ఆయా ప్రతి విధమైనటువంటి ఆ మనిషి ప్రభా ఆటరుస్తున్నటువంటి సమస్య విధమైనటువంటి బలహీన తీసివేసి ప్రభా అ సంపూర్ణ శక్తితో బలంతో నూతన ఆత్మతో మీరు నింపమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి అట్లాగే తండ్రి గురించి ప్రార్థన చేయొచ్చు శ్యాంసార్ గారి మదర్ గారి గురించి ప్రార్థన చేసుకున్నాం తండ్రి అయ్యా దాఖల్లో ఉండగా తండ్రి అయ్యా ప్రభుత్వం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి వారి ప్రభావిడ చూపించిన ప్రేమను అయ్యా పరిచర్యను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి టెన్ టువల్వ్ వరకు అది డ్రైవర్ జాయిన్ గానే ఆయన పంపించి ఈ రోజు మెసేజ్ అయింది అనమాట నేను కంటిన్యూ అవుతున్నాను ఆయన చేస్తా ఉన్నాడు సారీ సారీ ప్రభా తో ఫోన్ చేస్తా ఉన్నాను మీరు సహాయం దయచీవ్మెంట్ ప్రాప్తించవచ్చును అట్లాగే ప్రభా అయ్యా మరి ఈ పరిచయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి అయ్యా మరియు అన్ని గతంలో కరోనా బాధితులతో మీ నూతనాత్మతోనూ వారిని దర్శించి ప్రభావ మరణకరణమైన పరిస్థితుల నుంచి అయ్యా మీరు ప్రభావం అయ్యా ఊరటిని కలుగు చేశారు ప్రభా అయా ఎవరెవరైతే మీరు ప్రభుత్వ అయ్యా మీరు ప్రభా అయా మేలు పొందుకున్నారు వారందరు ప్రభావాల ప్రభావిధిలో ప్రభావం తండ్రి ఎవరికైతే ప్రభావ మరి మతపరమైనటువంటి క్రైస్త జీవితంలో ఉన్నారో వారిని ప్రపక్షం నుంచి మన్నించి ప్రభావ గొప్ప అవకాశాన్ని వారికి అనుగ్రహించి అయ్యా సంపూర్ణంగా ప్రభావం ఎవరో ఉండడానికి ఆయా సజీవారు సమర్పించుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి ప్రభావం తండ్రి ఎదుగునైనా అయ్యా ఈ కాలం ప్రభావం స్వార్థ అందకుండా చాలా ప్రాంతాలన్నాయి తండ్రి అందరి ప్రాంతాలకు స్వార్థం చేయడానికి వెళ్లే వాళ్ళు కొద్దుగానే ఉన్నారు తండ్రి ప్రభావ జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రాంతాన్ని మాకు చూపించండి ప్రభుత్వ దర్శించి ప్రభా అ మీ ప్రేమను వారికి చాటడానికి ఒక అవకాశాన్ని అనుభవించండి ఎవరికి చెప్పాలో మాకు చూపించండి వినే వారిని మీరు ఏర్పాటు చేయండి తనపై అయ్యా మీరు ఆకర్షించండి మీరు వారిని కాపాడని రక్షించండి తండ్రి అయ్యా వారి ఆత్మల ప్రభు అయ్యాత ప్రభా అ మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా సంపూర్ణ శక్తులు బలంతో ఆధ్యాత్మిక స్థితిలో విడుచున్నారు ప్రార్థిస్తున్నాం మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపి మనకు వైరస్ బాధితులకి లోకంలో ఉన్న దేవుని బిడ్డలకి సకల పరిశుద్ధులకి సదాకాలం చోడైనందుక ఆ మెయిన్